వలన ఆ ఈశ్వరానుగ్రహాన్ని తెలిసి ఇప్పుడు బైపాస్ సర్జరీ చేసి పద్నాలుగేళ్లైనా రాయువలే ప్రశాంతంగా ఉన్నాడు మరి పద్నాలుగేళ్ల క్రితం గిరిప్రదక్షిణ ఉపయోగపడలేదా ఉపయుక్తమే అయింది ఎప్పుడు ప్రసాద బుద్ధితో చూస్తే ఈశ్వరానుగ్రహం అనే బుద్ధితో చూస్తే అదే భౌతికమైన నిర్ణయంతో చూసాడు అనుకోండి అప్పుడేమైంది ఇంకా మళ్ళా లేని ఎప్పటికీ గిరిప్రదక్షిణ చేయలేండి బాబు అరుణాచలం వెళ్ళాలండి భయం వచ్చేస్తుంది మృత్యు భయం వచ్చేస్తుంది దేని వలనైతే మృత్యు భయాన్ని వికారిత్వాన్ని పొందాడు అది మాంసమయము దేహాత్మ భావన జీవభావన చూడండి ఎన్నో కష్టాలు పడి కైలాస పరికరమకు వెళతారు అందులో కొంతమంది పోతూ ఉంటారు ఏమండి ఫలానా వాళ్ళు ఫలానా కైలాస పరికరమ వెళ్ళినప్పుడల్లా కొంతమంది పోయారండి ఫలానా అమర్నాథ్ సందర్శనానికి వెళ్ళినప్పుడు ఎంతమంది పోయారండి అంటూ ఉంటారు పోయేవాళ్ళు పోతూనే ఉంటారు వెళ్ళేవాళ్ళు మాత్రమే తగ్గరు వెళ్ళేవాళ్ళు ఏం వెనకాడరు ఎందుకని వెనకాడరు మృత్యు భయాన్ని పోగొట్టుకోవడం కోసమే వెళుతున్నాడు ఇక్కడ ఇప్పుడు ఇంట్లో ఉంటే పూడ ఆ పోయేవాడు ఇంటో ఉన్నా పోతాడు అక్కడికి వెళితేనే పోక్కర్లా ఉన్నా పోతాడు వీధిలో ఉన్నా పోతాడు ఆఖరికి బాత్రూంలో ఉన్నా పోతాడు అంతా సేఫ్గా ఉందనుకున్న చోట ఉన్న తన చుట్టుపక్కల ముప్పై మందిని కాపలా పెట్టుకున్నా ముప్పై మంది డాక్టర్లు పెట్టుకున్నా పోయేవాడి ప్రాణాన్ని పట్టుకోవడం కుదరదు గ్యారంటీగా పోతుంది ఎన్ని బ్రహ్మ ప్రయత్నాలు చేసినా పోతుంది ఊరికే కాసేపు తాత్కాలికంగా పొడిగించినట్టు కనబడుతున్నప్పటికీ ఆ పొడిగింపు ఈశ్వరానుగ్రహం ఏదో మూడు రోజులు ఉన్నాడండి వెంటిలేటర్ మీద వెంటిలేటర్ తీస్తే మూడు నిమిషాల్లో పోయాడండి ఈ పొడిగింపు వల్ల ఏం పెద్ద ప్రయోజనం ఏం లేదు ఈ ఊరికే చివరి మరణ వేదనని మరింత బాధాకరంగా తయారు చేసుకోవడం తప్ప ఇది పెద్దలు ఎనాడో గ్రహించారు ైనా ఇది పోయే టైం వచ్చేసిందని తెలుసుకోమన్నారు తెలుసుకొని హాయిగా ఊరకుండమన్నారు పరబ్రహ్మనిష్ఠ ఎంత స్థిరంగా ఉండమన్నారు నిదానంగా జాగ్రత్తగా ఉండమన్నారు అలా ఉంటే అప్పుడేమైంది ఈ మరణ వేదన అంత కష్టభూయిష్టంగా తయారవ్వాల్సిన అవసరం లేదు ఈ ఈ శరీరం నిలబడదు అని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి ఓరకుండి సాక్షిగా ఉండి బ్రహ్మనిష్ఠుడై ఉండి శరీరం రాలి పడిపోవడాన్ని ఊరక చూస్తూ ఉండాలి ఉన్నదంతా బ్రహ్మమే అనే నిర్ణయంలో స్థిరమై ఉండాలి వికారిత్వం పొందకుండా ఉండాలి జాగ్రత్తగా గమనించాలన్నమాట ఏంటి అన్ని పర్వతాలు ఒకటే కదా అమెరికాలో కూడా అన్ని పర్వతాలు ఉన్నాయి ఆస్ట్రేలియాలో కూడా అన్ని చోట్ల పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాలు కూడా శివక్షేత్ర శైవక్షేత్రాలైనా భూమండలం ఏ పర్వతమైనా శివలింగమే నీకు చూడగలిగే శక్తి ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను అక్కడ కూడా అమెరికాలో కూడా అనేక రకాలు జలపాతాలు ఉన్నాయంటే అక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయంటే వెళ్ళాను అక్కడ చూశాను భోగమే ఆ పర్వతాల మీద ఎక్కడ యోగ లక్షణం కనబడదు ఎందుకని మానవులు అక్కడ కూడా భోగులుగానే జీవిస్తారు ఆ వాతావరణాన్ని భోగమయమైన వాతావరణంగా మార్చింది ఎవరిప్పుడు అంటే మానవులే వాస్తవానికి అక్కడ దైవత్వం ఉంది అంతర్నిహితంగా ఉంది జ్ఞానచక్షువుకి తెలుస్తోంది నాకక్కడ ఏదో వాటర్ ఫాల్స్ దగ్గరికి పట్టుకెళ్ళినప్పుడు అసంకల్పితంగా ఆ జప లక్షణం అసంకల్పితంగా ధ్యాన లక్షణం అసంకల్పితంగా జ్ఞాన లక్షణం ఆ పర్వతాల మీద తోచింది అప్పుడు అనుకున్నావు ఓహో వేదం చెప్పిన మాట సత్యమే భూమండలం మీద ఏ పర్వతమైనా శివలింగమే ఎప్పుడు నీకు ఆ నిర్ణయం ఉన్నప్పుడు ఇక్కడ తిరుపతిలో ఎలా అయితే సహజంగా ఆధ్యాత్మిక వాతావరణం అక్కడ కూడా పర్వతాలలో అదే ఉంది ఆ పర్వతాలలో ఆశక్తే ఉంది కానీ ఆ శక్తిని మనం భోగ జీవితానికి వాడామా యోగ జీవితానికి వాడామా క్షేత్రానికి వెళ్లి యోగిగాయ వచ్చాడా భోగిగాయ వచ్చాడా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్తగా గమనించాలి జాగ్రత్తగా పరిణామం చెందాలి ఉన్నదంతా బ్రహ్మమే అన్న నిర్ణయానికి స్థిరపడాలి నిర్గుణోహం నిష్క్రియోహం నిత్యోహం నిర్వికల్పోహం నిరంజనోహం నిరాకార స్వరూపోహం ం శ్రీగరుభ్యో నమీ ఊర్ణమదూర్ణమిదం ఓణముద్యే ఊర్ణస్ పూర్ణమాదాయమేవాశిష్యే తో శాంతి శాంతి శాంతి హరి ఓ శ్రీగరుభ్యో నమీ నారాయణ నారాయణ